్రానిోత్రీంద్రియాణ్ణిల్వ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకురయా బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్కరణం మేస్టు तदात्मनय उपनिषत्सु धर्माते संतु सं मयि सन्त ओं शान्ति शान्ति शान्ति शान्ति ही ఎది మన్యసేసు మే దహరేవాం వేత్ బ్రహ్మణో రూప్రో యదస్య దూ అను మీమాగుమీమాంస్యమేవా మంచిదిహరేవా సో నీకు నేను తెలిసి నాకు తెలిసిందే నువ్వు అనుకున్నట్లయితే అది అల్పమైనదే ఆ వాక్యాన్ని చూస్తున్నాము కిము వక్తవ్యం అతీంద్రియమాత్మతత్వం అతీంద్రియమైనటువంటి ఆత్మతత్వం విషయంలో చెప్పేది ఏమున్నది అక్కడ అభిప్రాయం అంటే మామూలు లౌకిక విషయాల్లో కూడా ఒక ఆయన మాట చెప్తే ఒక్కొక్కడు ఒక్కో రకంగా దాన్ని స్వీకరిస్తారు ఒకళ్ళేమో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తే పూర్ణంగా గ్రహిస్తే వాడు సగం సగం ఇంకొకడు విపరీతంగా గ్రహిస్తాడు ఒకళ్ళు అసలు ఏమీ గ్రహించరు అన్ని రకాలు ఉంటాయి సో లౌకిక విషయాల్లోనే అలా ఉన్నప్పుడు ఇంకా ఆత్మ విషయంలో అతీంద్రియమైన ఆత్మతత్వం గురించి చెప్పేదే ఉన్నది జనాలకి అది కంటి కనపడితే కానీ వాళ్ళకు ఉత్సాహం ఉండదు కంటి కనపడుతూ ఉండాలి అది గోదావరి అన్నాడనుకోండి కంటి కనపడుతుందని ఉంటుంది గోదావరి కానీ అది ప్రవహిస్తూ ఉంటుంది దానికి ఒక రూపం ఉండదు అంచేత ఒక విగ్రహం ఒకటి ఎట్లా గోదావరి మాత విగ్రహం అంటారు గోదావరి మాత ఎదురుకుండా ఉంది కదా కాదు విగ్రహం ఉండాల్సిందే విగ్రహం ఉంటే ఏం చేస్తారు పువ్వులు వేస్తారు హారతిస్తారు అగరబత్తి పెడతారు అవన్నీ తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తారు సో ఈ రకంగా మానవుని మస్తిష్కం అలా పనిచేస్తూ ఉంటుంది ఇంద్రియాలకు కనపడాలి ఇంద్రియాల్లో మీరు మనస్సును కూడా రక్షించుకోవాలి మనస్సుకి అందిట్లో ఉండాలి మనస్సు చేత మనస్సుకు అందాలంటే తెలియడం తెలియకపోవడం అనే పాయింట్ కాదు మనస్సు చేత ఆబ్జెక్టిఫై అయ్యేట్లాగా మనస్సుకి విషయం అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు ఉన్నానుకోండి దేవుడికి ఏమో కళ్యాణం అంటే వీడికి అర్థమవుతుంది దేవుడి నెత్తి మీద కిరీటం అంటే అర్థమవుతుంది దేవుడు కత్తి పట్టుకుంటాడంటే అర్థం అవుతుంది అలా కాకుండా దేవుడు మెడలో నెక్లెస్ పెట్టుకుంటాడంటే అర్థమవుతుంది కానీ భాగవతంలో ఏం చెప్పారు కౌస్తభానిక్యం ఏమి మెట్టుకోడావో అలాగా ఆత్మజ్యోతికే కౌస్తభమాణిక్యము అని పేరు భాగవతంలో చెప్పారు ఆత్మజ్యోతి దానికే కౌస్తుభ మాణిక్యము అని పేరు ఆత్మజ్యోతిలో ఆత్మచైతన్య ప్రకాశంలో ఆత్మజ్ఞానం వల్ల కలిగేటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో దానికే కౌష్భ మాణిక్యం యొక్క అని అలా చెప్పారు అయితే మన ఆత్మజ్యోతి దాని యొక్క ప్రభా ఇవేమీ కంటి కనపడవు అతీంద్రియములు మనస్సుకు కూడా రావు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బెల్జియం నుంచి డైనమ్సిటీ బంగారం ఒక కోటి రూపాయలు పెట్టి బంగారం కొనేసి పోయినంత ముద్దల కింద ఈ డైమండ్స్ దాంట్లో పెట్టేసి ఆ విగ్రహానికి డిస్ప్పోర్షనేట్గా ఇప్పుడు నా మెళ్ళలో ఒక ఐదు కేజీల బంగారంతో నెక్లెస్ వేస్తే అది డిస్ప్పోర్షనేట్గా ఉండదు కానీ అలాగే డిస్ప్రపోర్షనేట్గా ఒక కేజీ బంగారం తోటి విగ్రహం ఏమో మోరడు ఉంటుంది నెక్లెస్ జాన అలాంటిది డిస్ప్రపోర్షనేట్ని ఎక్కడ ఒక మెలిసి మెళ్ళో వేసేస్తే గానీ వీడికి తృప్తి లోకంలో అటువంటి సందర్భంలో అతీంద్రియమైన ఆత్మతత్వం విషయంలో వీళ్ళు పొరపాటు చేస్తారు వీళ్ళు తెలుసుకోలేకపోతారు అని వేరే చెప్పాలండి అక్కడ సరే అంచేతనే అత్ర హియప్రతిపన్నా సదసద్వాదినహ తర్వే ఈ సదసద్వాదినహ అంటే ఉంది లేదు అని వాదిస్తూ ఉంటారు ఈ ఉంది లేదు అనే వాదన గురించి కొన్ని పాయింట్లు చెప్తా గమనించే కార్యము పుట్టడానికి ముందు లేదు పుట్టిన తర్వాత ఉంది దుస తార్కికులు వాళ్ళ నైయాయికులు అలాగే అసత్కార్యవాదులు ఉంటారు కార్యము అసత్ ఎప్పుడు పుట్టడానికి ముందు లేదు పుట్టిన తర్వాత ఉంది సత్కార్యవాదులు వీళ్ళెవాళ్ళు సాంఖ్యులు వీళ్ళేమంటారు కార్యము పుట్టడానికి ముందు ఉంది పుట్టిన తర్వాత ఉంది అని వీళ్ళు అంటారు చూసారా ఉంది లేదు ఉంది ఉంది ఉంది లేదు అంటే అసత్కార్యవాదులు ఉంది ఉంది అంటే సత్కార్యవాదులు వీళ్ల మెత్తిపోయి ఇంకొకడున్నాడు వాళ్ళు వచ్చేవన్నారంటే కార్యం పుట్టడానికి ముందు లేదు పుట్టిన తర్వాత కూడా లేదు అని చె సూర్యవహులు వల్ల వాళ్ళకే ఇంకో పేరుంది శంకర్లు పెట్టిన పేరు ముందు లేదు వెనక తర్వాత లేదన్న వాళ్ళని పూర్ణవైనాశికులు అంతా వినాశమే లేదని చెప్పడమే వాళ్ళ అభిప్రాయం ఈ ముందు లేదు తర్వాత ఉంది అన్నవాడు అర్ధ వైనాశికులు అర్ధ కాదు అర్ధ తర్వాత మొన్న నోమ శ్రీకృష్ణుడి బొమ్మ ఒకటి ఇనాగరేట్ చేయించారు నా చేత కాకినాడలో పేద భగవద్గీత అయిన సందర్భంగా పెద్ద గీతోపదేశం యొక్క ఆర్ట్ అడుగున శ్లోకం ఉన్నది ఏమిటో శ్లోకం అంటే ఎత్ర శ్రీర్ విజయోతి ధృవా నీతి మిమ్మల్ని ఎత్ర పార్థోధనుధర అని శ్లోకం ఐఎం హ్యాపీ దట్ ఈస్ మోస్ట్లీ కరెక్ట్ కానీ నేను చెప్పాను చూడండి మీ దగ్గర ఎవరి దగ్గర నల్లింకు పెన్ ఉంటే అక్కడ పార్థులు అన్నప్పుడు ఆ తాలో పొట్టలో చొక్క పెట్టడం ఆర్ట్ ఇనాగరేట్ చేయమంటే ఇలాగంటే మాట్లాడతాడు నేను చూడండి నాకు ఇది అలవాటు మీరు ఆర్ట్ బొమ్మలు చూడటం కాదు కింద శ్లోకం పెట్టారు కదా మరి శ్లోకం పెట్టకుండా ఉంటే అదో పద్ధతి శ్లోకం పెట్టారు కాబట్టి తీసుకొచ్చి ఆ పొట్టలో చొక్క పెడితే అది ఇనాగరేషన్ పూర్తవుతుంది అంటే మేము తర్వాత తర్వాత మీరు పెట్టరు ఈ పొట్టవో కాకుండా ధనుర్ధర అక్కడ పొట్టలో పెడతా ఉన్నాయో తీసు నేను నమ్మని ఇప్పుడే పెట్టాలి నా ఎదురు పెట్టాలి అదే చూసాను సో ఈ రకంగా ఎనీవే సో పూర్ణ వైనాశికులు అర్ధ వైనాశికులు అర్థం కాదు పొట్ట చుక్క పెట్టడానికి కూడా అర్థం అంతా మారిపోతుంది సో వీళ్ళు వైనాశికులు అంటే సాంఖ్యులు ఉండి ఉండి అనే సిద్ధాంతం వెళ్ళేది ఇది ఒక పద్ధతి ఇంకొక ఉండి లేదు అనే వాళ్ళలో ఇంకొక సెక్టర్ చూడండి దేవుడున్నాడు జగత్తుంది మీకు ఉంది అనే మాట కావాలనుకుంటే దైవము ఉంది జగత్తు ఉంది ఆ రెండు వేరు వేరు ద్వైతులు దేవుడు దైవము ఉంది జగత్తు లేదు వీళ్ళు అద్వైత జతు మిథ్య ఉన్నట్టు కనపడుతున్న పిచ్చే కావండి కాబట్టి వేరు వేరు అనే ప్రసక్తే ఉండదు ఎందుకంటే అసలు జగత్తు యథార్థంగా లేనే లేదుగా ఓకే తర్వాత దైవము లేదు జగత్తు లేదు వీళ్ళు శూన్యవండి జగత్తు ఉంది దైవము లేదు వీళ్ళు లోకాయుతులు చారువాకులు ఆధునిక కాలంలో హేతువాదులు అని అంటారు అది సో ఈ రకంగా ఉంది లేదు అనేటువంటి దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది ఇంకొక సెట్ ఉంది సత్ చిత్ సత్ ఉంది చిత్ అంటే తెలిసేది జ్ఞానం తెలియదా తెలియాలి కదా సత్ వేరు చితు వేరు వీళ్ళు ద్వైతులు సత్ బయట ఉంటుంది చిత్తు లోపల ఉంటుంది వీళ్ళు ద్వైతులు సచ్చిత్ భేదాన్ని వాళ్ళు చెప్తారు పోతే సత్ సత్యము చిట్టు లేదు అసలు నిత్య వీళ్ళు నాస్తికులు వీళ్ళు లోకాళితలు చార్ లోకలు వాళ్ళు సత్తు యొక్క సత్తును అంగీకరిస్తారు తప్పితే చిత్తుని అంగీకరించారు ఆధునిక కాలంలో మార్క్స్ యొక్క మెటీరియలిజం అంటే సత్తుని యాక్సెప్ట్ చేస్తారు చిత్తుని యాక్సెప్ట్ చేయరు అది వాళ్ళ యొక్క వాళ్ళు చార్వాకులు లోకాయుతులు ఇత్యాది నాస్తిక్ లోనే మాట సరిగ్గా జనరల్గా వాడఫ్ ఎందుకంటే ఇటీహాస్ మల్టిపుల్ మీనింగ్స్ అంట సో చార్వాకులు లోకాయుతులు అంటే వాళ్ళు ఫిలాసఫర్స్ క్లియర్ ఫిలాసఫీ ఫాలో అవుతారు తర్వాత లేదు చితు లేదు మిథ్యయే రెండు మిథ్యయే వీళ్ళు శూన్యులు సతు చితు రెండు ఒకటే సత్యము నన్ను వేరు వేరు సత్యాలు కాదు ఏది సత్యో అది ఏ చి వీళ్ళు అర్థమవుతుంది సో ఈ రకంగా ఈ ఆత్మతత్వం విషయంలో అనేకములైనటువంటి భేదాలు అభిప్రాయాలన్నీ ఉన్నాయి ఇన్ని ఎందు ఎందుకున్నాయి ఇన్ని ఎందుకు అన్ని కరెక్ట్ అవ్వావు కదా అన్ని కరెక్ట్ అవ్వవు అదే కరెక్ట్ అవతా ఇన్ని కరెక్ట్ అవ్వవు కర్మలో వికల్పం ఉంటుంది కానీ జ్ఞానంలో వికల్పం ఉండదు ఏదో ఒకటే కనెక్ట్ అయ్యేప్పుడు ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒకడు సగం సగం తెలుసుకుంటాడు ఒకడు వ్యతిరేకంగా తెలుసుకుంటాడు ఒకడేమో అసలే తెలుసుకోడు ఇవన్నీ ఉంటాయి అలా ఉండబట్టే ఇన్ని వాదాలు మనకి ఓకే తస్మాత్ విదితం బ్రహ్మా విషమ్రతిపత్తి మన్యసే ఇది సాశంకం వచనం యుతమేవాచార్యో ఇన్ష్యూస్ ఉన్నాయి కనుకనే ఆచార్యుడు ఎది అనే ఒక పదాన్ని పెట్టాడు అంటే ఎది మన్యసే సువేదేతి నీకు బాగా తెలిసిందని నువ్వు అనుకునే పక్షంలో అని పెట్టాడు నిజానికి యది మన్యసే సువేదేతి అనేది గురువు యొక్క రెస్పాన్స్ శిష్యుడు అంతకుముందు మనం ఊహించుకోవాలి శిష్యుడు అంతకుముందు ఏమని చెప్పాడంటే నాకు తెలిసిపోయిందని చెప్పాడు అహం సువేద అని విదితం బ్రహ్మ చెప్పాడు బ్రహ్మ తెలిసిపోయింది అని చెప్పాడు నిజానికి బ్రహ్మ ఏమిటది అన్యదేవ తద్విదితాత్ అని అంతకుముందు ఆగమ ఉండగా కూడా ఇది సరిగ్గా తెలుసుకోకుండగా నాకు బ్రహ్మ తెలిసిపోయింది నేను వాడు చెప్పాడు సునిశ్చితం గట్టిగా చెప్పాడు నిలితం బ్రహ్మ అయితే సునిశ్చితోక్తమీ చాలా గట్టిగా చెప్పాడు ఎవరు శిష్యుడు చెప్పినా కూడా ఆచార్యుడు తిరిగి చెప్పేప్పుడు కేవల ఆచార్యుడు నీకు తెలిసిందంటున్నావు కానీ అని అనాలి కానీ అలా నీకు తెలిసిందని చెప్పే పక్షంలో కూడా అని ఎది పెట్టారు ఎందుకంటే తెలిసిందన్నవాడికి కూడా తెలియకపోవచ్చు విపరీతంగా తెలియవచ్చు సగం సగం తెలియవచ్చు అసలే తెలియకపోవచ్చు ఇన్ని సమస్యలు తెలిసిందన్నవాడిలో ఉంటాయి తెలియదన్నవాడిలో ఎలాగో ఉంటాయి తెలిసిందన్నవాడి ఎందు కూడా ఈ నాలుగు సందర్భాలు ఉండే అవకాశం ఉంది కనుకనే ఎది మన్యసే అనే ఒక శంక ఒక డౌట్ దాంట్లో పెట్టాడు ఇఫ్ అనే పదాన్ని ఉపయోగించి పెట్టాడు ఆచార్యుడు ఆ విధంగా ఆచార్యుడు ఇఫ్ అనే మాటని ప్రయోగించటము ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది ఓకే ఇక యది మన్యసేషువేదేతి దహరమే వానం అనుంది దాన్ని వ్యాఖ్యానం ఇంకా అదేమీ లేదు పెద్ద యది మన్యసేషువేదేతి దగ్గరే కొంత చర్చ అపిత్ జీషే బ్రహ్మో రూపం అది దహరమేవా అతి నూనం దాన్ని కొంచెం ముందుకు కొట్టలే ంత్ బ్రహ్మణో రూపం అక్కడికి వాక్యం ఓకే కాబట్టి నిజమే వాడు తెలిసిందంటే నీవు తెలిసిందని అన్నాడు సరే మనిషిది నీకు నిజంగా తెలిసిన తెలిసిన పక్షంలో కూడా నీకు తెలిసినది చూసావా తెలిసిందంటున్నావు కదా ఆ తెలిసి ట్రూ నువ్వుదో గొప్ప తెలుసుకున్నావు బ్రహ్మణ త్వం వేత్త వ్య అంటే మధ్య పురుషాయకు వచ్చినావు నువ్వు బ్రహ్మ యొక్క రూపాన్ని తెలుసుకున్నావు బ్రహ్మం తెలుసుకోవడం కాదు బ్రహ్మ యొక్క రూపాన్ని తెలుసుకున్నావు ఇప్పుడు అమ్మాయి నెక్లెస్ పెట్టుకు నీకు బంగారం తెలిసిందా అంటే తెలుసుకుంది సార్ అంటే అమ్మా నీకు బంగారం తెలియలేదు బంగారం యొక్క ఒకనొక రూపం మాత్రమే తెలిసింది అది కూడా కొద్ది గొప్ప తెలిసిందని చెప్పాలి తప్ప బ్రహ్మ బంగారం తెలిసిందని చెప్పడానికి వీరు బంగారం తెలిసిందంటే చెప్పు బంగారం యొక్క వ్యాలెన్స్ ఏంటో చెప్పు తెలియదు అటామిక్ స్ట్రక్చర్ ఏమిటో చెప్పు మరి ఏం తెలిసింది ఏం తెలిసిందంటే త్వంగ్వేత్త బ్రహ్మణో రూపం ఒక రూపం తెలిసింది త్వ అది కూడా తెలిసిందంటే చాలా అల్పం నువ్వే మొహమాట పడద్దు నిశ్చయంగా అల్పమే దహరమే వాళ్ళీ ఇట్ ఈజ్ వెరీ స్మాల్ దాట్ యూ హెవ్ అండర్స్టూడ్ వాట్ యూ హెవ్ నోన్ ఈజ్ వన్ స్మాల్ ఫామ్ ఆఫ్ బ్రహ్మన్ నథింగ్ మోర్ దాన్ దాట్ అని గురువు గారు మంత్రంలో మనం ఎంతవరకు వచ్చినట్టు ఇప్పుడు దహదమే వాటి నూనె త్వం వేత్త బ్రహ్మను ఉంటుంది త్వం దహదమేవ బ్రహ్మణ రూపం వేత్త నూనం అని ఉంటుంది అంటే నీవు అల్పమైన బ్రహ్మ యొక్క రూపమును మాత్రమే తెలుసుకున్నావు ఇది నిశ్చయము అని ఉంటున్నాను అన్వయం ఓకే సో ఇప్పుడు ప్రశ్న వేస్తున్న వెంటనే ఏమంటే బ్రహ్మకి ఎన్ని రూపాలున్నాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలాంటి రూపాలు ఉన్నాయా ఏమి ఎందుకంటే అలా ఉన్నప్పుడే నీవు తెలుసుకున్నది చిన్న రూపం మాత్రమే అనే మాట కొసాగుతుంది ఎన్ని రూపాలు ఉన్నాయి ఇప్పుడు బంగారం దగ్గర అవును ఉన్నాయి బంగారానికి నెక్లెస్ అనే ఒక్క రూపమే కాదు ఇంకా చాలా రూపాలు ఉన్నాయి కొన్ని చిన్నవిన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ముక్కు పొడక చిన్న రూపం వడ్డానం పెద్ద రూపం కాబట్టి అనేక ఉన్నాయి మానవులు ఏం బంగారాన్ని ఒక విలువైన మెటర్ ఎందుకు విలువైన మెటర్ ఫర్ రీజన్స్ వన్ అది భూమి మీద దొరకదు అడుగులు అది ఒక రీజన్ పూజ స్వామీజీ చెప్పారు భూమి మీద బంగారం దొరికి రాళ్ళు కనుక అడుగును దొరికినట్లయితే అప్పుడు రాళ్లకు విలువ ఎక్కువ ఉండేది అప్పుడు రాళ్ళని చెక్తి వీళ్ళు ఆభరణాల కింద పెట్టుకునేవారు ఇప్పుడు ఏమైపోయింది రాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతున్నాయి బంగారం భూమి లోపల ఉంది కాబట్టి బంగారానికి విలువ పెరిగింది అది వన్ దుర్లభత్వము ఒక రీజన్ ఆభరణాల కన్నా పెట్టుకోవడానికి తర్వాత అది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి రంగుపోదు పట్ట ఈ రెండు రీజన్స్ తోటి మానవుడు బంగారుపు ఆభరణాలను పెట్టుకోవడం ప్రారంభించాడు పెట్టుకుని తాను పెట్టుకున్న ఆభరణాలు దేవుడికి కూడా పెట్టడం ప్రారంభించాడు ఆడవాళ్ళు ఒడ్డా పెట్టుకుంటారు కదా కాబట్టి దేవుడికి స్త్రీ రూపానికి ఒడ్డా ఒడ్డానికి వికృతి ఓగ్ఞానము సంస్కృతము ప్రకృతి ప్రకృతి వికృతి తర్వాత ఆడవాళ్ళకి ఒడ్డా పెడితే మగవాళ్ళకి కూడా ఏదో పెట్టాలి కదా సమ్ కైండ్ ఆఫ్ వీళ్ళు పెట్టుకుంటారు ఏదో మగల నువ్వులను ఏదో పేరు పెట్టి కాంచీ అని అంటారు ఆ కాంచీని బంగారంతో చేసి మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు కాబట్టి దాన్ని దేవుడికి కాంచీ బంగారపు కాంచీ అని విధంగా కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఏదో ఆ బంగారాన్ని దేవుడికి పెట్టారు వీళ్ళు అనుకుంటున్నట్టుగా పెట్టడమే తప్ప ఆ పరమాత్మ యథార్థంగా బంగారం పెట్టుకుంటాడో పెట్టుకోవడం వీళ్ళకి ఏం తెలుసు ఏమీ తెలియదు కదా కాబట్టి ఇదంతా కూడా ఎంథ్రోపో మార్ఫిక్ గాడ్ అని అంటారు ఎన్థ్రోపోమార్ఫిజం అని ఒకటి ఉంది ఫిలాసఫీలో వీళ్ళ సోషల్ కస్టమ్స్ అవన్నీ వీళ్ళ ప్రైవేట్ కస్టమ్స్ పర్సనల్ కస్టమ్స్ ఎథనిక్ కస్టమ్స్ ఇవన్నీ తీసుకెళ్లి గాడ్ మీద ఆరోపిస్తూ ఉండడం అదే అభిప్రాయం త్వంవేర్థ బ్రహ్మణో రూపం ఉంటే అదే అభిప్రాయం అయితే ఎన్ని రూపాలు ఉన్నాయంటాం అని పూర్వపక్షము అనేకాని బ్రహ్మణో రూపాన్ని మహాంతి అర్భకాణివా ఇలాదిహరేవా నూనం అని అంటున్నారు అని మనకేం చెప్తోంది అంటే నీకు తెలుసున్న రూపము చిన్నది మాత్రమేనని అంటే ఏమిటండి బ్రహ్మకి చాలా రూపాలు ఉన్నాయా వాటిలో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కూడా అలా కూడా ఉండాలి లేకపోతే నీకు తెలుసున్నది చిన్నది మాత్రమే అంటే పెద్దదేదో ఉండాలి నీకు తెలుసున్నది ఒక రూపము మాత్రమే ఉంటే అనేక రూపంలో ఉండాలి అలా ఉన్నాయి అలా కూడా ఉంటాయా బ్రహ్మ రూపాలు అని కోపపక్షం బాఢం ఉంటాయి ఉంటాయి ఎస్ ట్రూ ఉంటాయి బ్రహ్మగా అనేక రూపాలు ఉంటాయి ఎలా ఉంటాయంటే అనేకాని హి నామరూపోపాధికృత బ్రహ్మణో రూపాన్ని నస్వత అది సంగతి ఆ నస్వత దిగి మొత్తం ఫిలాసఫీ అంటే బంగారానికి అనేక రూపాలు ఉంటాయి ఎందుకంటే ఎలా ఉంటే స్వతహాగా ఉండవు స్వతహాగా బంగారానికి ఏ రూపము ఉండదు తనంత తానుగా ఏ రూపము ఉండదు కానీ మనుషులు యొక్క ప్రాజెక్షన్స్ ని బట్టి వాళ్ళు నామరూపాలను ప్రాజెక్ట్ చేస్తారు ఉపాధి అంటే ప్రాజెక్షన్ అక్కడ లేని అక్కడ పెట్టడం వీళ్ళు ప్రాజెక్ట్ సూపరింకోజ్ చేస్తూ ఉంటారు నామరూపాలను నేను అనేక సార్లు పాయింట్అవుట్ చేస్తూ ఉంటా ఇప్పుడు నెక్కనే మాట మనిషి దేహానికి సంబంధించిందా బంగారానికి సంబంధించిందా ఎంత దిమాగ్తో హుహాయి నేను తెలుసుకోవడానికి పెద్ద కష్టమైన నాకేం కనబడ నెక్లెస్ అన్నప్పుడు అది ప్యూర్ ప్రొజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందా ప్రొజెక్షన్ వీళ్ళ నెక్ నుంచి వచ్చింది బంగారానికి నెక్కి ఏమన్నా సంబంధం కదా బంగారానికి ఏమి సంబంధం కాదు బంగారం పాప వాళ్ళు కూడా ఎరగదు నెక్ మాట ఎరగదు అది లేస్ అంటే చుట్టి రావడం లేసింగ్ మెడని చుట్టి వచ్చుట ఇది బంగారం మాట వీడి మాట వీళ్ళ వీళ్ళ యొక్క మాటని బంగారం ఎత్తి మీద చేశారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రాజెక్షన్ మైండ్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని బంగారం మీద సూపర్ చేశారు అది సూపర్ ఎక్కడో వచ్చింది మొత్తానికి మెడలో ఆ బంగారంతో చేసిన ఒక ఆకారాన్ని మెడలో పెట్టుకుంటే లేస్ చుట్టూ ఉండేదాన్ని మెడలో పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని కాళిదాసు మహాకవి అలా అనుకోలేదు ఆయన శకుంతలని వర్ణించాడు శకుంతలు అడవిలో పెరిగిన పిల్ల ఒక్క ఆభరణం లేదా విన్న ఈ దుష్యంతుడు సంతపురంలో ఉండి అడవికి వెళ్ళాడు అతను అంతఃపురంలో అతని భార్యలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు నగర్లో వాళ్ళందరూ కూడా ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని పదానికి ఆభరణం తొక్కున ఏడు పదాల ఆభరణాలు పెట్టుకుని వాళ్ళు వాళ్ళని చూసి చూసి చూసి ఈ చూశాడు చూస్తే ఒక్క ఆభరణం ఏమి ఆభరణం వల్కమే వల్కలే నాటి తన్వి సో కిమివహి మధురానాం మండనం నాకృతీనాం అని ఒక వాక్యం అడుగుదాం సో ఇయమధిక మనోజ్ఞ వల్కలే నాపి తన్వి ఈ సుందరి ఈ తన్వి ఈ సన్ననియామే అధిక మనోజ్ఞ కట్టిన వస్త్రము నారబట్ట వల్కలేనాపి తండ్రి అంటే నారబట్ట కూడా ఆమెకు శోభను కలిగిస్తూ ఉన్నది అని అంటాడు ఆకృతీనాం మధురాణం ఆకృతీనాం కలిగించే ఆకారం ఉండాలి తప్ప ఏది అలంకారము కాదు నారబట్ట కట్టుకుంటే అలంకారమే ఆకు తాల్లో పెట్టుకుంటే అలంకారమే ఏదైనా అలంకారం దీనికోసం బంగారంతో వజ్రాలతోటి వైడి చూడలతో చేయాలా అక్కర్లే దేవుడికి మాత్రం పత్రం పుష్పం బలంతో ఏమని ఆయన అనలేదని కాబట్టి ఏదైనా అలంకారం అనివే కాబట్టి నామరూపముల యొక్క ఇప్పుడు మీరు ఆభరణములు అన్నారనుకోండి ఆభరణములన్నీ కూడా నామరూప ఉపాధి మాత్రమే మీరు ఏ ఆభరణమైనా చెప్పండి మీరు పేరు చూసుకోండి ఆభరణాల్లో ఉంటాయని దాంట్లో బంగారానికి ఏమి సంబంధం ఉండదు ఇయర్ రింగ్ బంగారానికి ఇయర్ తోటి సంబంధం లేదు రింగ్ తోటి సంబంధం లేదు ఫింగర్కి రింగ్ ఫింగర్ రింగ్ అంటే ఊరికే రింగ్ అంటున్నారు బంగారానికి ఫింగర్ తోటి సంబంధం నోస్ రింగ్ ముక్కుకి బంగారానికి సంబంధం అండి బ్రేస్లెట్ ఆర్మలెట్ అంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది బ్రేస్లెట్ అంటే ఇక్కడ ఉంటుంది అది ఇక్కడే ఉంటుంది అది ఇక్కడే ఉంటుంది ఆర్లెట్ అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఉండదు బ్రేస్లెట్ అంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ యాంక్లెట్ అనే యాంక్లెట్ యాంకిల్ లెట్ కాదు అది అక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా బాడీ ఎనాటమే తప్ప పూర్ గోల్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్స్టా ఓ్యానము అనే పదాన్ని కూడా వీ హుక్ అట్ దాని కూడా ఏదో ఉంటుంది ఓనం ఈ నడుముకు సంబంధించి ఏదో పదం అయ్యి ఉంటుంది సో ఇవన్నీ కూడా నామరూపంలోనే మన దేహం నుంచి పికప్ చేసి వాటిని బంగారం ఎత్తుమే మారాడు అంటే సూపర్ ఇంపొన్ నామరూపాలను ఈ పికప్ ఫ్రమ్ సూట్ అంది గోల్డ్ అలా వచ్చే బంగారానికి రూపాలు స్వతహగా ఏమీ బ్రహ్మ కూడా అంతే అది స్వతహా మాట ఏమిటో చెప్పండి ంటే అంది అవర్ హ్యాండ్ స్వత ఎలా ఉంటుంది అశబ్దమస్పర్శమవ్యయమ్ నిత్యమగంధవ శబ్దాది సహపా ప్రతిషిధ్యే స్వత బ్రహ్మగ రూపాల్లేవ రూపంలో ఎవరిని నిషేధించాలి తిరస్కరించాలి ప్రతిషిద్ధించాలంటే రూపంలో లేదు కాబట్టి శబ్దం ఉందనుకుంటారేమో అది తిరస్కరించాలి అంటే శబ్దం అంటే బ్రహ్మంటే ఏదో సౌండ్ చేస్తూ ఉంటుంది రూపం ఉండకపోవచ్చు సౌండ్ చేస్తూ ఉంటుంది రూపం ఉండదు సౌండ్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్ ఆ సౌండ్ని బట్టి బ్రహ్మను గుర్తుపట్ట వీళ్ళు హృషి హృషికేసి తాడిన తర్వాత ప్రదృప దగ్గర అక్కడ ఈ బర్నలు కాస్తున్న వాళ్ళు కొండల్లోకి తీసుకెళ్తూ ఉండేవారు ఈ బర్నల్ని పనిలో అవులు ఇచ్చేది లోపల నుంచి వెళ్లగలగలగలైతే సౌండ్ వస్తూ ఉండేది సౌండ్ వస్తూ ఉంటే ఏమిటి ఆ సౌండ్ అని ఆలోచించారు ఆలోచించి పెద్దలకి చెప్పారు అక్కడికి వెళ్తే ఆ కొండ దగ్గర సౌండ్ వస్తున్నాయి కొంచెం భయపడి చెప్పారు వీళ్ళు వెళ్ళి పరిశీలించారు వాళ్ళు ఒక పురోహితుడు ఉన్నాడు చిన్న విలేజ్ వాడిని కూడా ఆయన విన్నాడు ఆయన విని నాకు అర్థమైంది అసౌండ్ అన్నాడు ఏమిటి అసౌండ్ అంటే దేవుడు లోపల నుంచి పులుసు చెప్తున్నాడు ఏమిటో ఏమిటి చెప్తున్నాడు ఖోలో ఖోలో ఖోలో ఖోలో అని చెప్తున్నాడు అంటే దేవుడు హిందీలో మాట్లాడతాడు వాడు చూసారా అదిగే వాళ్ళు ఇచ్చారు వైనాట్ తమిళ్ అంటే విన్నవాడు హిందీ వాడు ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ ఈజ్ అిందీ గాయ్ అది విన్నవాడు సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పగలగుంటారు ఒకటి ది ఫౌండ్ వన్ స్ట్రీమింగ్స్ అవి రాక్స్ లోపల స్ట్రీమ్స్ ఉంటాయి అక్కడ ఆ స్ట్రీమ్ని కనపడింది ఇంకా అక్కడి నుంచి అది ఒక పుణ్యక్షేత్రం కింద మార్చేశాడు భగవంతుడే తెరిపించుకున్నాడు మేం తెరవడం కాదు ఆయనే తెరిపించుకున్నాడు ఎలా తెరిపించుకున్నాడు కోలో కోలో కోలో కోలో అని తెరిపించుకున్నాడు వెంకటేశ్వర స్వామి ఏం అన్నీ ఆయనే చేపించుకుంటాడు మనం ఏం చేయాలి రెండు లడ్డు చేపించుకున్నాడు పులిహాట్లు చేపించుకున్నాడు ఇంకా ఏది చేపించుకుంటాడు ఆయన వడలు చేపించుకుంటాడు ఇంకా ఏవో కూడా చేపిస్తాడు తినేవే కాదు తినేవే కాదు తినేవే కాదు ఇంకా ఏవో కూడా చేపిస్తాడు తినేవేలా సరే ఇంకా ఏమంటారంటే ఆయనే ఏదో చేపిస్తూ ఉంటాడు అన్ని వీళ్ళు చేస్తారు అన్ని వీళ్ళు చేసి ఆయన చేపిస్తున్నాడు ఆయన తిరిగి వరిస్తాడు నిజా కదా సో కాబట్టి అశబ్దం దేవుడి దగ్గర ఇలాంటి వేషాలు కోవో కోలాంటి వేషాలు ఏమి పెట్టద్దు అశబ్దం దేవుడు కోమలంగా ఉంటాడు ముట్టుకుంటే కందిపోతాడు అస్పర్శం అరూపం ఇక్కడ పాయింట్ అరూపం అంచేతనే శబ్దాది సహ రూపాన్ని ప్రతిషిద్ధింది శబ్దము మొదలైన వాటితో పాటుగా ఇక్కడ రూప ప్రతిషేధమే ఓకే అరూపం అవ్యయం అంచేతనే అవ్యయం రూపం లేనిది కనుకనే వినాశము లేనిది అవుతుంది రూపం గలదనుక్కోండి సపోజ్ దేవుడికి రూపం ఉందనుకోండి ఆ రూపంలో ఏమవుతుంది మితారూపాలు అలాగే అవుతుంది మిగతా రూపాలు ఏమవుతాయంటే కాలక్రమంలో క్షీణించిపోతాయి వ్యయం అలాగే అవుతుంది కృష్ణుడి రూపాలు ఏమైంది క్షీణించిపోయి రాముడు రూపం ఏమైంది క్షీణించిపోయి ఇప్పుడు రాముడు రూపం నదిలోకి నడిచి వెళ్తే ఆ నది తీసుకుపోయింది రూపాన్ని తీసుకుపోయి దాన్ని చిన్నభీనం చేసేసి అది చేసి ఏం చేసిందో చేసింది నది ఏం చేస్తుంది రూపాన్ని అదే చేసింది ఎందుకంటే కృష్ణుడు రూపం రూపం అనేప్పటికేమైంది వాడు ఎవడో కిరాతుడు ఓ బారం హోం తీసుకుని కొట్టేపటికి ఎగిరి దక్కపోయింది రూపంలో అలాగే ఉంటాయి రూపం అంటూ పెడితే అలాగే ఉంటుంది తర్వాత రూపము అది రూపాలన్న విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రూపము మారిపోతూ ఉంటుంది మారిపోవడమే కాదు ఒకప్పుడు చెడిపోతుంది రూపం ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వివరంలో ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్ చూసి ఇప్పుడు కనుక వాళ్ళు ముఖం తెలిసి చూస్తే దుఃఖం వస్తుంది ఎలా అయిపోయిందో నాకెంత దుఃఖం ఒకప్పుడు ఈ అమ్మాయి నవరమలు అడిపోతే మొత్తం ప్రపంచాన్ని అంతనే ఉర్రోతులు ముంజినట్టుంది అయ్య ఇప్పుడు ఎలా అయిపోయినా అని ఇప్పుడు ఈ ఈ గిడ్డాలు మీసాలు వీళ్ళ రూపము అప్పుడు ఒకలా ఇప్పుడు దానికి పెద్ద బాగులేదు చెడ్డము లేదు బాగుంటే చెడిపోవడం నిజంగా బాగున్న రూపము చెడిపోతే ఏమనిపిస్తుంది మనసు కష్టం అనిపిస్తుంది దట్ ఈస్ అవర్ హ్యాపెన్స్ కాబట్టి ఆ రూపం పాపం ఋషులు కరెక్ట్గా తెలుసుకున్నారు ఓ రూపం మీరు పెట్టేస్తే పూజ స్వామిజీ ఇంకా గిట్టిగా మాట్లాడతారు ఈ రూపాన్ని గురించి సపోజ్ దేవుడికి రూపం ఉందనుకోండి దోమలు కుట్టి చదిక ఓడోమాస్ రాసుకోవాల్సి ఉంటుంది రాసుకోవాలి ఓడోమాస్ రాసుకోవాలి భద్రాజులో వెళ్ళాడు అనుకోండి దేవుడు మలేరియా టాబ్లెట్లు క్విని టాబ్లెట్లు వేసుకుని పెరగాల్సి ఉంటుంది అయితే దోవలు ఉంటాయి అక్కడ కాబట్టి రూపం అంటే కాదు అలా ఉంటుంది రూపం కాబట్టి ఆ రూపం అంచేతనే అవ్యేయం అరూపం అత ఏవ అవ్యేయం తథ ఇంకా అరసం రసమే ఉండదు చూడండి దేవుడికి వడలిష్టం గారెలిష్టం ఇలాంటి మాట్లాడి కూడా ఎవరో ఉరికే మన ఇష్టాలు నెట్ని దేవుడి నెట్టి ఆరోపించటమే తప్ప దేవుడికి నివేదన చేసి భోజనం చేయబడ్డా ఎందుకంటే నువ్వు తినేది దేవుడికి నివేదింపదగినదై ఉండాలి నివేదించుట అంటే తెలుపుడు చేయుట అని అర్థం ఎమరాయి రోజు కొంచెం అన్నం వండుకున్నాం పప్పు పులుసు వేసుకుని రెండు గార్లు కూడా వేసుకుని తింటున్నాం మేము అని ఆయనకి చెప్పేసి ఆ తర్వాత మనం తినేయాలని అభిప్రాయం అలా కూడా ఎందుకు పవిత్రమైన అన్నాన్ని వీళ్ళు తింటారని లేకపోతే ఎవడికి నివేదించటం అనేది లేకపోతే ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తింటారు అందుకుంచి అలా అన్న సో అవ్యయం తథ అరసం నిత్యం అగంధవ నిత్యం నిత్యం అన్నది క్రియా అగంధవతో దానికి విశేషణం చేసుకోవచ్చు లేకపోతే నిత్యము సెపరేట్గా పెట్టుకోవచ్చు అవ్యయం అతయవ నిత్యం క్షీణించుట అనేది లేనిది కాబట్టే నిత్యము నిత్యం అంటే కాలమునకు అతీతమైనది అని అర్థం నిత్యశబ్దానికి నిత్యము కాలమునకు అతీతమైనది నిత్యం అంటే ఎవటో అనుకుంటారేమోనని కాలమునకు అతీతమైనది అకాల్ గురునానక్ అనేవాడు అకాల్ అని అంటే నిత్యం అనర్థం తర్వాత అగంధ వచ్చే ఆ పరబ్రహ్మకు గంధము కూడా లేదు అనిచేతనే వాడు నపూంసకలింగంలో పెట్టారు ఎందుకంటే పుల్లింగంలో పెట్టినా స్త్రీలింగంలో కాబట్టి బ్రహ్మకి రూపాలు స్వతహాగా లేవు కానీ కల్పితమైన రూపాలు అనేక ఉన్నాయి కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్ద ఉంటాయి నీవు ఆ కల్పితమైన రూపాన్ని నీవు తెలుసుకున్నావు తప్ప యథార్థమైన బ్రహ్మని నీవు తెలుసుకోలేదు ఈ రూపాల గురించి కొంచెం కాషస్గా ఉండాలి కంగారు గుడిపోయే రూపాలని అలాగా ప్రమోట్ చేసుకుంటూ పోకూడదు మొన్న ఏమైందంటే ఒక ఆయన కాశీ వెళ్ళొచ్చాడు కాశీలో కాలభైరవుడు అని ఉంటాడు క్షేత్రపాలకుడు పూజ చేసి వచ్చాడు తర్వాత కాశీ నుంచి వచ్చిన తర్వాత కాలభైరవుడిని పూజ చేయాలని ఏదో సంప్రదాయం దాని పేరే కాలాష్టకం అంటువల్కి పేరు కాలాష్టకం అంటే ఎనిమిది రకాల కాలభైరవుడిని పూజ చేయాలి కాలభైరవుడిని పూజ చేయడం కోసం ఏం చేస్తారంటే కుక్కని తీసుకొస్తాడు కాలభైరవుడు కుక్క రూపంలో ఉంటాడు కాపలా కాస్తూ ఉంటాడు దాన్ని బట్టి మీకు ఏమర్థమైందండి ఏమైనా ఏమైనా అర్థమైందా ఏమర్థం కదా అంటే ఇళ్ళకి కాపలా కుక్కను పెట్టుకుంటారు ఆ దేవుడు విషయంలో అలా పెట్టారు నేను తెలుసుకోవట్లేదండి వెరీ క్లియర్ ఇంకా ఇప్పటికి కూడా క్లియర్ కాకపోతే ఇంకా మీరు దాని గురించి ఊరుకోండి ఓకే సో క్షేత్ర పాలకుడు అంటే కాశీ క్షేత్రాన్ని పాలిస్తూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడైనా పెద్ద ప్యాలెస్ ఉంటే చుట్టూ గోడ కట్టేసి పొరం కాసి అలా ఉండేది అక్కడ కుక్క పట్టుకుని వెళ్ళబడతాడు ఒకటి పేలుసు కదా అది క్షేత్ర పాలకుడు అంటే అలా వచ్చారు వీళ్ళు ఏం చేస్తారంటే కాలాష్టకం చేస్తారు ఇంటికి వచ్చి పూజ చేస్తారు కుక్క బొమ్మ పట్టుకుని పూజ చేయచ్చువల్ హ్యావ్ కానీ కుక్కడ ఉప్పుకి పూజ చేసేపుడు ఉప్పులు పట్టుకుందామని వీడికి కనిపించదు నేను పుల్ని పట్టుకొచ్చి పూజ చేయొచ్చు కదా నో ఆ పూలు కలిస్తే కలవడం వేరే పడుతుంది కుక్కర్ అనేప్పటికీ లోకువా ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాయి వీళ్ళు కుక్కరిని ముట్టుకోవద్దు మామూలు అప్పుడు ఎందుకంటే కుక్క ఆ పవిత్రమని అభిప్రాయం ఉంది కుక్కర్ పెడం అనే దృష్టి కూడా ఉంది కరెక్టే ఆ బయట తిరుగుతున్న కుక్క పట్టుకొచ్చారు పట్టుకొచ్చి అవకాశం ఉంటుంది కాబట్టి కాలాష్టకంలో కాలభైరడికి దారేలు ఇష్టాలు దే థింక్ సో గారెలు చేసి ఒక గారెకి మూడు గారెలు దాడు కట్టి దాని మెడలో వేశారండి ఆయన గారెలు పెట్టారు రెండో మూడో గారెలు తిండి అది తింటూ ఉంటే అది ఆదపరిచి అది తిని హడావిల్లో ఉండగా ఈ మెడలో పడేశాను పడేసి కాలభ నైవేద్యాలు అయిపోయి వీళ్ళు ఇళ్ళ వెళ్ళకి తలుపులేసేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ఏడు ఎనిమిది కుక్కలు దీన్ని కరిచి చంపేసాయి ఎందుకని ఆ మెడలో ఉండే మూడు గారి ఇట్ ఫల్ డెడ్ డ్యాష్ చచ్చిపోయింది అవి కట్ చేసేయాలి అది తినలేదు వాటిని మెడలో ఉన్న వాటిని అది తినలేదు చుట్టుపక్కల కుక్కలు ఆ మెడలో గారి కోసం దాని మీద ఉరికేసి పెద్ద పెద్ద పెద్ద చిన్న ఆ మెడని కొరికేసి గారి దొరకలే తాడు కట్టు పెట్టారు గారి మొక్కలు దొరుకుతాయి ఈ ప్రాసెస్లో నన్ను మెడ కొరికేసి మెడ కట్ అయిపోయింది కట్ అయిపోయింది ఏదో బ్లడ్ వేస్తే ఒకటి కట్ అయిపోయింది అది బ్లీడ్ అయితే చచ్చిపోయింది కాబట్టి ఊరితే కంగారుడితో రూపాలను ఎలా పూజించేస్తూ ఉండడం చాలా ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది నీకు తెలిసిన రూపము చిన్నది మాత్రమే అది కూడా కల్పిత రూపము తప్ప యథార్థం కానే కాదు దీని మీద పూర్వపక్షం ఇంకొంచెం ఇప్పుడు రూపము అనే పదానికి రెండు అర్థాలు ఉంటాయి ఒకటి ఆకారము అని ఒక అర్థం అంటే ఫిజికల్ షేప్ ధోరణిలో చెప్పాను మీకు ఇంతవరకు అయితే ఫిజికల్ షేప్ లేకపోవచ్చు పడు రూపశబ్దానికి కొంత అధికమైన అర్థము కలదు అలాగా రూప్యతే అనేనా ఇది రూపం ఇప్పుడు బంగారానికి నెక్లెస్ అన్నది రూపము కానీ ఫస్ట్ గ్రూప్ లో ఉండే నోబుల్ మెటల్ అన్నారు ఇట్స్ మెటల్ అన్నారనుకోండి అది కూడా రూపమే ఎలా రూపము రూప్యతే అనే దాన్ని మెటల్ అనే పదాన్ని మీరు ఎప్పుడైతే వాడేదో దాని స్వరూపం మీకు కొంత తెలిసింది కదా దాని లక్షణం మీకు కొంత అర్థమైపోయింది కదా కాబట్టి ఏ ఏ పదములు ఆ వస్తువు యొక్క తత్వాన్ని బోధిస్తాయో ఏ ఏ ఏ దాని తత్వాన్ని బోధిస్తాయో అవన్నీ కూడా దానికి రూపములే అగుణు కేవలం ఆకారమే కానక్కర్లేదు కాబట్టి నువ్వన్నట్టుగా ఆకారము అనేది బ్రహ్మకు లేకపోవచ్చు అంత మాత్రం చేత రూపము లేదు అని చెప్పడానికి వీరు లేదు అరూపము అని చెప్పడానికి వీరు ఎందుకంటే ఆ బ్రహ్మను ఏదో రకంగా నువ్వు చెప్తావా చెప్పవా ఏదో ఒక ధర్మాన్ని పెట్టి చెప్తావా చెప్పవా చెప్తాము నువ్వు ఏ ధర్మంతో బ్రహ్మని చెప్పావో ఆ ధర్మము బ్రహ్మని బోధిస్తోంది గనుక బ్రహ్మని రూపిస్తోంది రూపించడము నీ పెడితే నీకు ఈజీగా అర్థమవుతుంది బ్రహ్మని నిరూపిస్తోంది గనుక నిరూపించటా అంటే నీ తీసేస్తే ఏం మిగిలింది రూపించట కాబట్టి బ్రహ్మని నిరూపిస్తోంది కనుక అంటే బ్రహ్మను గురించి మనకి చెప్తోంది కనుక అది రూపమే అవుతుంది అంతేగాని రూపం అంటే మామూలుగా చేతురూపాలే కాలక్కర్లా సో ఆ రకంగా వస్తు తత్వాన్ని చెప్పే అంశము కూడా రూపమే ఇన్ దట్ సెన్స్ బ్రహ్మకి రూపములు ఏదన్నా వెళ్ళటం అని ఓకే కొంచెం లెంగి పూర్వపక్షం జాగ్రత్తగా గమనించండి మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను నను ఏనా ధర్మేణూప్యతే తదేవ తరూపం అని తెలివి చూడండి ఏ ధర్మముచే ఏ వస్తువు నిరూపిత నిరూపితమగునో ఆ ధర్మమే ఆ వస్తువు యొక్క స్వరూపము అగును కాబట్టి ఏదో ఒక ధర్మాన్ని మీరు తీసుకుని ఆ వస్తువును నిరూపించుట అంటే అయితే ఆ వస్తువుని ఇదమిత్తంగా నిర్దేశించుట మిగతా వాటి డిస్టింగ్ట్ గా చెప్పు అది కదా రూపం చేసే పని కాబట్టి ఆ ధర్మమే ఆ వస్తువు యొక్క స్వరూపము అవును స్వా అంటే యొక్క రూపము సో అలా అవుతుంది కదా ఒకే ఇది బ్రహ్మణ అశేషేణ నిరూపణం తదేవ స్వరూపం కాబట్టి లోకల్లో ఒక వస్తువును ఏ తత్వంతో మనం బోధిస్తూ ఉంటామో అది దాని యొక్క స్వరూపమవుతూ ఉంటుంది అనే బేసిస్తున్నది కనుక అదే లాజిక్ ని బట్టి మీరు ఏ విశేషంతో అంటే విశేషం అంటే పర్టికులర్ క్వాలిటీ అని అంట ఏ పర్టికులర్ క్వాలిటీతో బ్రహ్మని మీరు బోధిస్తారో ఆ పర్టికులర్ క్వాలిటీ బ్రహ్మకి స్వరూపము అగురు అలాంటి పరిస్థితిలో అసలు రూపము లేదు అని కొట్టిపారేయటం ఎలా దొరుకుతుంది అత్యతే ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పేప్పుడు ఇలా చెప్తున్నారు ఇందువలనమే ఇలా చెప్పబడుతోంది ఏమని చైతన్యం పృథివ్యాదీనా అన్యతమతా ధర్మో ఈ రకంగా డిస్కస్ చేస్తున్నారు ఏమనంటే ఇప్పుడు మనిషి బతికున్నాడు వాడికి అన్ని తెలుస్తున్నాయి వీడి దేహాన్ని పరిశీలించారు పరిశీలిస్తే పృథివీ అంశము గలదు పృథివీ ఉన్నది కదా మజిల్లో ఇవి తర్వాత ఆపహ జలాంశము గలదు అగ్ని వేడున్నది వాయు ఉన్నది ఇప్పుడు ఈ తెలివి ఉంది వీడికి ఈ తెలివి పృథివీ యొక్క ధర్మమా అంటే కాదు పృథ్వీ తెలివి ఎక్కడుంది జడమది కొని అప్పుల యొక్క ధర్మమా కాదు అగ్నికి ధర్మమా కాదు వాయువుకి ధర్మమా కాదు ఆకాశానికి ధర్మమా కాదు కొని ఐడెంటిటీలో ఇండివిజువల్గా సెపరే అంటే సపరేట్గా ధర్మాలు కాకపోయినా రెండు కలిపితే ధర్మం పుట్టుకు ఇప్పుడు పసుపు ఉంటుంది సున్నం తెల్లగా ఉంటుంది రెండు కలిపితే ఎరుపు మరి అంతకుముందు లేని కొత్త ధర్మం పుట్టుకోవచ్చు కలయిక వల్ల వచ్చింది లేకపోతే లేదు అలాగే ఇక్కడ కూడా పృథ్వీ ఆపహ ఇలాంటివి రెండు కానీ మూడు కాని నాలుగు కానీ లేక అన్నీ ఐదు కానీ కలిసి చైతన్యం పుట్టిందేమో తెలివి పుడుతుందేమో అంటే అలా పుట్టడం లేదు అన్ని కలిపి చూడొచ్చున్నారు పుట్టదు దానికి ఒక దృష్టాంతం చెప్పారు కొండలో సగం నీళ్లు పోసి వెలుతురులో పెట్టమన్నారు కొండలో సగం నీళ్లు పోసి వెలుతురులో పెట్టారు పుణకృతి సగం నీళ్లున్నాయి మిగతా సగం గాలి ఉన్నది పెరుతురులో పెట్టారు కాబట్టి వేడున్నది ఆకాశం ఉన్నది ఐదు ఉన్నాయి కానీ దాని ఎందుకు తెలివి లేదు కాబట్టి ఐదు కలిసిన చోట కూడా చైతన్యమనే ధర్మము ఉండటలేదు అని ఆర్గ్యూ చేశారు ఇక్కడ చైతన్యమనే ధర్మము గలదు కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఉన్నది ఈ చైతన్యమనే ధర్మము బ్రహ్మకు చెందినది అవుతుంది అంటే మరి బ్రహ్మకి రూపం చెప్పినట్టేంది ఏడు రూపము చైతన్యమే రూపము రూపశబ్దానికి కొంచెం వైడర్ మీనింగ్ తీసుకోవాలి అంతేకాని ఆకారము అనే మీనింగ్ తీసుకోకూడదు కాబట్టి బ్రహ్మ ఇరు రూపము లేనిదని ఎలా అంటావు అరూపం అని ఎలా అని ఆర్గ్యూ కాబట్టి ఆ ఐడెంటిటీకి ఒకటానికి చైతన్యం ధర్మం లేదు అన్ని కలిపి మార్పు చెందినప్పుడు చైతన్యమనే ధర్మం వస్తుందా అలాగే రావట్లేదు ఇంకా కొని ఇంద్రియాలకుందేమో చూడండి తథ శ్రోత్రాదీనా అంతఃకరణోవతి ఈ చైతన్యమనేది కొని కన్ను ముక్కు చెవి మొదలైన ఇంద్రియముల యొక్క ధర్మమా కాదు అది ఆర్గ్యుమెంట్లో తేలిగ్గా తెలుస్తూ ఉంటుంది ఇంద్రియముల యొక్క ధర్మము కాదు ఓకే ఇంకా ఇంక ఇంకా దేని మనస్సు యొక్క ధర్మం అంతఃకరణం యొక్క ధర్మం కూడా కాదు దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి నాస్తికులు ఒక రకంగా ఆర్గ్యూ చేస్తారు ఆస్తికులు ఇంకో రకంగా ఆర్గ్యూ చేస్తారు యువకుని ఆర్గ్యూ ఎదురులే బట్ ఆస్తి వేదాంతుల యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కన్ను ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గా దానికి రూపాన్ని తెలుసుకునే శక్తి లేదు చెవికి ఇండిపెండెంట్ గా జ్ఞానాన్ని శబ్దజ్ఞానాన్ని పొందే శక్తి లేదు కాబట్టి వీటన్నింటిలోనూ స్వతహగా చైతన్యము గలది ఏది లేదు మనస్సు కూడా అంతే మరి ఇక్కడ చైతన్యం ఉంది తెలివి ఉన్నది హౌ టు ఫర్ దిస్ చైతన్యం ఇలా అకౌంట్ ఫర్ చేశారు ఏమని బ్రహ్మణో రూపం రూపం అది ఇది బ్రహ్మణో రూపం ధర్మ నభవతి ఇది బ్రహ్మణో అది ఇంద్రియముల యొక్క ధర్మం కూడా అగుటలేదు కాబట్టి ఇది అంటే ఇది హేతో అని కాబట్టి ఆ చైతన్యం అనేది ఏమిటోతుంది బ్రహ్మణోరూపం బ్రహ్మకు ధర్మము అగుణం రూపము ధర్మము అగుణం ఇది బ్రహ్మ రూప్యతే మనం ఏం తేల్చాం బ్రహ్మని చైతన్యము నిరూపిస్తున్నది కాబట్టి చైతన్యము బ్రహ్మ యొక్క ధర్మము కాబట్టి బ్రహ్మకు రూపము కలదు ఏమిటది చైతన్యము ఓకే ఫిజికల్ షేప్ లేదు కాని ఒక తత్వాన్ని స్వరూపాన్ని బోధించేటువంటి ఒక ధర్మము కలదు ఆ ధర్మమే దానికి రూపము ఇప్పుడు బంగారమునకు మెల మెల అనే ధర్మమున్నదా లేదా ఉంది అది దానికి రూపము ఒకే నెక్లెస్ ఇత్యాది రూపాల్ని తిరస్కరించే వానే మనం ఒప్పుకున్నాం దీనిలో తిరస్కరిస్తాం హౌ కెన్ యూ రిజెక్ట్ దిస్ దాట్ యువర్ స్టేట్మెంట్ దట్ అరూపం అనేది పోసాగదు అని ఆర్గ్యుమెంట్ పైగా బ్రహ్మకి చైతన్యము రూపము అనే విషయాన్ని శృతి కూడా చెప్తోంది ఉథా తథా అంటే అదే విధముగా అంటే పైన చెప్పిన ఆర్గ్యుమెంట్కి అనుకూలముగా అర్థం పైన చెప్పిన ఆర్గ్యుమెంట్కి అనుకూలముగా శృతి కూడా ఇలా చెప్పింది ఏమని విజ్ఞానమానందం బ్రహ్మా అదిగో బ్రహ్మ అంటే ఏమిటండి తెలివి ఆనందం ఏది తెలివియో అదే ఆనందము ఏది ఆనందమో అదే విజ్ఞానము అదే తెలివి అదే బ్రహ్మ అంటే తెలివి బ్రహ్మ యొక్క ధర్మం అయిందా లేదా అని అలా అర్జు అయింది కదా విజ్ఞానఘన ఏవా ఈ బ్రహ్మం ఉన్నదే ఇది ముద్దగట్టిన విజ్ఞానం ఘన అంటే క్రిస్టల్స్ ముద్దగట్టిన విజ్ఞానం ఓకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మానంతం అక్కడ జ్ఞానం అని చెప్పారు బ్రహ్మంటే సత్యము సరే మంచిదండి బ్రహ్మ సత్యమే సత్యం అంటే ట్రూప్ అది దాని ధర్మంలోటో చెప్పండి జ్ఞానం అనంతం అన్నది ధర్మం కాదు అనంతమంటే ఎండ్లెస్ లిమిట్లెస్ ఇది విశేషం ఏది లిమిట్లెస్ జ్ఞానం కాబట్టి ఈ విజ్ఞానము లేక తెలివి ఇది బ్రహ్మ యొక్క ధర్మముగా ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇంకా ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞాన శబ్దానికి నిర్వచనం ఉంది శుద్ధేనిచే శబ్దమును తెలియతున్నాడు చెవితో ఏన శ్రోత్రేణ శృణోతి అని అలాగేదో శ్లోకం ఒకటండి మంచి శ్లోకం మంచిదంటే ఎందుకంటే తత్ ప్రజ్ఞానం విదు ప్రజ్ఞానానికి లేనిషం దేని వలన చెవి ద్వారా విని శబ్దాలని తెలుసుకుంటున్నాడు దేని కారణంగా కంటి ద్వారా రూపాలని తెలుసుకుంటున్నాడు దేనివలన మనస్సు ద్వారా మననము చేసి విషయములను తెలుసుకుంటున్నాడు అది ప్రజ్ఞానం అంటే చైతన్యం అది ఏ బ్రహ్మ అని శృతి చెప్పింది కాబట్టి ప్రజ్ఞానము అనేది మన అనుభవం అది బ్రహ్మ యొక్క స్వరూపము అని అంచేతంగా మీరు ఉపనిషత్తులని అలవోకగా తెలియజేసి మీ మీరు వెళ్ళిపోతే ఇవి కన్నా నైస్గా మేనేజ్ బోత్ సైడ్స్ అటు సంసారాన్ని ఇటు ఇవన్నీ కూడా మేనేజ్ చేసే మీరు ఇప్పుడు అలా కాకుండా మీరు ఉపనిషత్తులని గట్టిగా నిజంగా గట్టిగా ప్రత్యేకం చదివేశారనుకోండి అంటే ఎవరు స్వామి దేగానంద సరస్వతి ఆది సమాజ సంస్థాపకులు ఆయనలాగో లేకపోతే రామతీర్థుల లాగో లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి లాగో చదివేశారు అనుకోండి కృష్ణమూర్తిగా చదివాలని తిరిగి ఊరికే ఆ లెవెల్లో చదివేశారనుకోండి మీరు చదివేస్తే యు యూ కెనాట్ పర్షూ సమ్ ఆఫ్ ది థింగ్స్ దట్ దే ఆర్ ఇన్ ది సొసైటీ అని ఇన్ ది యూ కెనాట్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఎందుకంటే అలాగే ఇప్పుడు నేను లబ్ధి చేస్తున్నాం అలా వేయింకొంచే నెయ్యి దేవుడికి కదా అంటాడు అనేప్పటికీ అది హౌ కెన్ యూ యాక్సెప్ట్ దాట్ దేవుడికి కాబట్టి ఇంకొంచెం నెయ్యి దేవుడికి నెయ్యికి సంబంధం ఏంటి హౌ కెన్ యాక్సెప్ట్ దాట్ You cannot accept it. So, Upanasapta atvam, there is another way to I accept it. If you do not accept it, you will not accept it. That is all about it. If you do not accept it, if you do not accept it, if you do not accept it, you will not accept it. If you do not accept it, he will not be able to do it. Suppose he is doing it. అంటే వాడు చక్కగా రికగ్సైజ్ చేసి కూర్చున్నాడు అని ఈ గంగా తీరే గంగా దాస యమునా తీరే యమునా దాసహ ఇటు గంగ మీద లేదు శ్రద్ధ యమున మీద నిష్ఠ దేని మీద లేదు అన్నింటిలోనూ పాలు పెడతా ఉన్నాడు ఇక్కడే ఉపన్యాసం చెప్పడం అక్కడ ఉపన్యాసం చెప్పడం మన పంచాంగం వాళ్ళు చెప్తారు చూడండి మొదటి రోజు ఉగాది నాడు పంచాంగ కర్తలు ఎవరు చెప్తారు తెలుగుదేశం ఆఫీసులో పంచాంగం ఏమని కాంగ్రెస్ ఆఫీసులో పంచాంగం ఏమని చెప్తారు మీరు అనుకుంటారు మీరు గమనించండి నేను గమనించింది ఒకటి చెప్తా మీరు అనుకుంటారు ఈ పంచాంగం జరిగేవాళ్ళు వీళ్ళు అలాగే ట్విస్ట్ చేసి చెప్తారు అక్కడ సందర్భాన్ని బట్టి ఆయన్ని సంతోషపెట్టడం కోసం చెప్తారు ఆ దోషం వేళ్లలో ఉందని మీరు అనుకుంటారు ఆ దోషం వేళ్లలో లేదు ఆ దోషం ఫండమెంటల్లీ The effort itself is having that privilege. Uh, uh, effort ganyan, untare, na, ni, the effort is not to be able to do it. We will look at the fact that we will have a good job. We will have a good job. We will have a good job. We will have a good job. We will have a good job. The so-called predicting mechanism, that mechanism itself is like that. It is like that. అంతే తప్ప కేవలం ఈయన పాపంలో ఒక పండితుని పట్టుకుని మీరు తప్పు పట్టిది కూడా ఏమీ లేదు ఎనీవే ఐఎమ్ టు మేక్ సమ్ పాయింట్ సో కమింగ్ బ్యాక్ ప్రజ్ఞానం బ్రహ్మ ఆ చైతన్యమే బ్రహ్మ అని ఈ మంత్రాలను బట్టి మీకు ఏమర్థమైందండి బ్రహ్మ యొక్క ధర్మము కాబట్టి బ్రహ్మకి రూపము ఆ రూపం ఏంటంటే రెండు చేతులు నాలుగు చేతులు అలాంటివి కాకపోవచ్చు ఊ అగ్రీ ఇస్ నాట్ లైక్ ద కానీ చైతన్యం మాత్రం బ్రహ్మకి రూపము అని ఒప్పక తప్పదు ఇన్ ఉచ్న్యూసే అరూపం ఇది చో రూపం నిర్దిష్టం అని శృతుల ఎందు ఈ విధంగా బ్రహ్మకి ఒక రూపాన్ని ఖచ్చితముగా బోధిస్తూ ఉన్నది శృతి అంటే ఆ మాట కూడా మంత్రంలోనే ఉంది ఏం చెప్పిన మాట కాదు kane yesu he here to explain why, what is the going on satyameva sarenayam jappane undi kani you have to add something more to that tathapi, but anda tathapi pat anjanana there is a management principle eventante but avu koddu but ane maato oppu koddu సో సపోజ్ గో టు ది కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళతారు అక్కడేదో ప్రాజెక్టు గురించి డిస్కస్ అవుతూ ఉంటుంది అవుతూ ఉంటే వీడు బట్టలు మొదలు పెడితే అది ఆ డిస్కషన్ ఎందుకు కొరగాకుండా పోతుంది ఇప్పుడు మనం ఈ నెలలో ముప్పై యూనిట్లు మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నాడు అనుకో ఎందుకంటే ఆ మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేస్తే గానీ మన బ్యాలెన్స్ షీట్ సరిగ్గా ఉండదు మనం జీతాలు వీలకపోతాము అని వీడు మేనేజర్గా ఎవడో చెప్పాడు చెప్తే అసిస్టెంట్ మేనేజర్ ఎస్ అన్లస్ వి మ్యానుఫాక్చర్ థర్టీ థౌసండ్ యూర్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు సర్వైవ్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ డ్యాట్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ దట్ వీ షుడ్ మేక్ దట్ మెనీ యూనిట్స్ బట్ బర్త్ అనే ఏమైపోయింది సైకలాజికల్ గా హీ హల్రెడీ ఐడెంటిఫైడ్ విత్ ది ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది బర్త్ తర్వాత ప్రాబ్లం వస్తుంది అంతకు ముందు చెప్పింది ఏమిటి సొల్యూషన్ అంతకు ముందు చెప్పింది గోల్ బట్టు తర్వాత చెప్పబోయేది ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడో ఉంటుంది వీడు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ విత్ ది ప్రాబ్లం సొల్యూషన్ ఉండదు ఇట్లా ఎందుకంటే హీ హాజ్ ఆల్రెడీ మెంటల్లీ ఐడెంటిఫైడ్ విత్ ది ప్రాబ్లం కాబట్టి బట్టు వాడద్దు అని ఆయన బట్టుగా అంత బట్టు వాడకుండా ఇలా ఇక్కడ టాపిక్ కాదు ఇది నేనేదో చెప్తున్నా టైం అయిపోవచ్చిందని చూసి అలా చెప్తున్నాను we are can and how to do that if we do it so we can manufacture 30000 units but not possible this is not used the word but so in doing so it is possible that there will be raw material wastage and టీరియల్ షార్టేజ్ అనే ఒక ప్రాబ్లం చూపించవచ్చు అలా అండంలో ఏమైంది హీఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది ప్రాబ్లం హీఈ్ ఆల్రెడీ లుకింగ్ ఫర్ ది సొల్యూషన్ మన సైకాలజీ అంటే ఉంటుంది బట్టం వేసాడనుకోండి బట్ రా మెటీరియల్స్ ఆర్ నాట్ ఎన్ ఆఫ్ అన్నాడు అనుకోండి అంటే దాని అర్థం ఏంటో తెలిసిన కాబట్టి నేను చేసి దేనిలో ఎగిన వాడు అప్పుడే వెతికిలు పడ్డాడని అర్థం బట్ అంటే అర్థం అలా ఉంటుంది However, we are likely to face some radical shortage, and I am not amacondi, already he is looking at the solution, how to overcome it. I am not a psychologist, I am not a man, I am not a man, I am not a man, I am not a man, తంతఃకరణదేహేంద్రియోపాధివా విజ్ఞానాశ నిర్దిశి దేహాదివృద్ధిసంకోచేదాది నాశేషు న అంటే ఆయన ఏమంటున్నారంటే చైతన్యము ఆనందము అనేది కూడా స్వతహాగా ఉండవు అంటున్నారు అది కూడా స్వతహాగా ఉండవు ఇప్పుడు చైతన్యం అంటే నువ్వేమంటున్నావు తెలివి అంటున్నావు తెలివి బ్రహ్మాకి తెలివి అన్నది స్వతహాగా ఉండదు బ్రహ్మ బ్రహ్మ స్వతహగా ఏదో చెప్పేదేమీ కాదు చెప్పేదైతే అవిజ్ఞాతం విజానతంలో అలా కూదురుతుంది స్వతహగా ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఇప్పుడు బంగారానికి నెక్లెస్ రూపము అంటే కొట్టుపరసం అది ఆ కారణం సూపర్ ఇంపోజ్డ్ కానీ దాని యొక్క ధర్మము అని మీరు అన్నారనుకోండి ఈవెన్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెండ్ ఎందుకంటే మెలమిళ మెరియూట అన్నది అది సందర్భాన్ని బట్టి వచ్చిందా ఉంటుందా ఆ సందర్భాన్ని బట్టి వచ్చిందా సపోజ్ కటికి చీకట్లో ఉందనుకోండి మిలమెల మెరుగుస్తుందా కాబట్టి స్వతహాగా మిలమిల మెరుస్తుంది అలా అనిపిస్తుంది ఇది నెక్లెస్ తో పోలిస్తే నెక్లెస్ అత్యంత స్థూలమైన సూపర్ ఇంపోజిషన్ గనక దాంతో పోలిచి ఈ మిలమిల మెరుగుట అనే సూపర్ ఇంపోజిషను అత్యంత సూక్ష్మంగా ఉంది గనక ఇది సూపర్ ఇంపోజిషన్ కాదు ఇది స్వతహాగానేమో అనిపిస్తుంది కానీ కొంచెం మీరు లోతుగా చూసినట్లయితే మిలమిల మెరుగుట అనేది కూడా సూపర్ ఇంపోజిషన్ అది కూడా కాంటెక్స్ట్ వల్లే అది కూడా ఒక సందర్భాన్ని దాన్ని నెత్తిమీద వేస్తేనే వచ్చింది బ్రహ్మ కూడా అంతే అధ్యతనే బ్రహ్మ సత్తా చిత్త అన్నప్పుడు సత్త కాబట్టి దేహము ఇంద్రియములు అంతఃస్కరణములతో కూడినప్పుడు మాత్రమే దానికి తెలివి అనే లక్షణము బయటకు వస్తుంది ఎవటేమవుతుందో తెలుసునండి బ్రహ్మ బండరాయిలో ఉందా లేదా ఉంది పశువులో ఉంది పక్షులో ఉంది మనిషిలో ఉంది దేవతలో ఉంది రాయిలో కూడా ఉంది కాబట్టి విజ్ఞానం అనేది కూడా అది కూడా ఉపాధిని బట్టి వచ్చినది ఆ మాట చెప్పబోతున్నారు మాషా ఉంటాయి అది రేపు క్లాసులు ఫినిష్ పెట్ట రేపు క్లాసులు పెట్టుకుంటున్నావా రేపు శుక్రవారం ఎక్స్ట్రా క్లాసు ఈసారి నేను లేను కదా ఓం పూర్ణమిద్య పూర్ణస్దాయు పూర్ణమైవశిషా